జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వహణ ప్రకరణం పూర్వార్థం పన్నెండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో వింటారు ఆత్మ ఆత్మసాక్షాత్కారమనే పరమ విశ్రాంతిని అందుకునేందుకోసం సమాధి యోగ మార్గంలో అనుసరించవలసిన సోపాన పరంపరను వర్ణించడం కోసం వశిష్ఠ మహర్షి నిర్వాహ ప్రకరణ పూర్వార్థాన్ని కేటాయించాడు అని ప్రకరణ ప్రారంభంలో చెప్పుకొని ఉన్నాం దానికి అనుగుణంగా సమాధియోగాన్ని అందుకున్న మహాత్ముల యొక్క యోగ విధానాలను ఇప్పటి వరకు చూపించుకుంటూ వచ్చాడు ఇక సప్తవిధ యోగ భూమికలలోనూ సాధన ప్రారంభ దశకు సంబంధించినవి ఏవి మధ్య దశకు సంబంధించినవి ఏవి ఉత్తమ దశకు సంబంధించినవి ఏవి అనే విభాగం చేసి చూపించి ఈ విభాగాన్ని ముగించదలుచుకుంటున్నాడు వశిష్ఠుడు అందుకు పూర్వరంగంగా కచ కథా ప్రసక్తిని తీసుకుని వస్తున్నాడు ఈ ఖచుని కథ ఇప్పుడు విందాం ఈ కచుడి ప్రసక్తి ఇంతకు పూర్వం స్థితి ప్రకరణంలో యాభై ఎనిమిదవ సర్గలో ఆయనకు కలిగిన ఆత్మానుభూతిని గురించి ఆ పార్వశ్యంలో ఆయన పాడిన పాటల గురించి సంగ్రహంగా ప్రస్తావన చేశాడు ఆ విషయాలను మనం అక్కడ వాసనాక్షయ ఉపాయాలు అనే శీర్షిక కింద చెప్పుకున్నాం అక్కడ మహానుభావుడైన ఖచ్చుడి యొక్క అనుభూతిని వర్ణించాడే కాని దాని వెనకాల ఉన్న సాధన శ్రమను వర్ణించలేదు ఇక్కడ వశిష్ఠుడు తన ప్రణాళికకు అనుగుణంగా ఆ కచ సాధన ప్రక్రియను వివరించబోతున్నాడు ఈ వివరణను యోగభూమికలకు అనుసంధానం చేయబోతున్నాడు ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని వశిష్ఠుడు చెప్పే కచ గాథలోకి ప్రవేశిద్దాం వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడు రామ బృహస్పతి కుమారుడైన కచుడు గురించి నీకు తెలుసు కదా ఆయన సాధించిన ఆత్మానుభూతి గురించి కూడా నీకు చెప్పాను ఆ సిద్ధికి వెనకాల సాధన గురించి ఇప్పుడు చెబుతాను విను గురుకులన్నించి తిరిగి వచ్చిన కచుడు ఇంటి దగ్గరే ఉండి ఆత్మచింతనే చేస్తూ ఉండేవాడు తెలిసినట్టే ఉండేది కానీ అంతుపట్టేది కాదు చివరికి రోజు తండ్రి విశ్రాంతిగా ఉండగా దగ్గరకు వెళ్ళి నాన్నగారు ఈ సంసారం ఒక పంజరంలాగా కనిపిస్తోంది దీంట్లోంచి బయటపడేది ఎలాగూ అని ఖచ్చుడు బృహస్పతిని అడిగాడు దేవగురువు బృహస్పతి నాయన ఇది వట్టి పంజరం కాదురా ఇది మొసళ్లతో నిండిన సముద్రం దీనిని ఈదడం కష్టం దీనిని దాటాలంటే ఎగిరిపోవాలి ఈ ఎగరడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే సర్వత్యాగం అయితే కొంతకాలం పోయాక వదిలిపెట్టామే అని పశ్చాత్తాపం కలగకుండా ప్రశాంతంగా నిరుద్వేగంగా వదిలిపెట్టాలి అన్నాడు ఈ మాట విన్నాక ఖచుడు మళ్ళీ మాట్లాడలేదు కొద్దిగా ఆలోచించుకుని మనస్సులో సర్వసంగ పరిత్యాగం చేసి స్వర్గరాజ్యంలోని ఇల్లు వదిలిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయాడు దీనికి బృహస్పతి కృంగిపోలేదు మహాత్ములకు సంయోగ వియోగాలు సమానాలు కదా ఇలా ఎనిమిదేళ్లు గడిచిపోయాయి ఒకరోజున ృహస్పతికి కొడుకు గుర్తొచ్చాడు ఆయన కొడుకు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ బయలుదేరాడు అడవిలో ఒక ఒకచోట కొడుకు దొరికాడు పరస్పర ప్రీతివచనాలు అయిన తరువాత కొడుకు తండ్రితో నాన్నగారు నేను సర్వత్యాగం చేసి ఇప్పటికి ఎనిమిది ఏళ్లైంది అయినా నా మనస్సు ప్రశాంతం కావడం లేదు అన్నాడు దీనంగా కుడుకు అన్న మాటను విని సర్వమేవరి నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట పదకొండవ సర్గ పదిహేనవ శ్లోకం సర్వాన్నే పరిత్యాగం చెయ్యి అనేసి మరో మాటకు అవకాశం లేకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఎవరు బృహస్పతి కచుడు తీక్ష్ణంగా ఆలోచించాడు ఒంటిమీద ఉన్న గోచిగుడ్డను కూడా పీకి పక్కన పారేశాడు ఇంకా కేవలం నిర్మమంగా కాలం గడపడం మొదలుపెట్టాడు అయినా కాని విశ్రాంతి లభించలేదు మూడేళ్లు గడిచాయి బృహస్పతి మళ్ళీ తన కొడుకు ఖచుడిని చూడడానికి వచ్చాడు తండ్రిని చూస్తూనే ఖచ్చుడు దిగులుగా నాన్నగారు కౌపీనత్యాగం కూడా చేసేశాను అయినా మనసు విశ్రమించడం లేదు ఇంకా ఏం చేసేది అన్నాడు బృహస్పతి జాలీగా చూసి చిత్తం సర్వమితి ప్రాహుఃత్యక్క్వా పుత్రరాజసే చిత్తం విదూస్వ త్యాగం సర్వ విదోజనా నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట పదకొండవ సర్గ ఇరవై ఒకటవ శ్లోకం సర్వం అంటే చిత్తంరా దానిని విడిచిపెడితే నీకు శోభ చిత్త్యాగాన్ని సర్వత్యాగం అంటారు పెద్దలు అనేసి అప్పటికప్పుడే మాయమైపోయాడు ఖచుడు తానుకూడా ఆకాశంలోకి ఎగిరి కొంత దూరం తండ్రి కోసం వెతికాడు అయినా తండ్రి కనిపించలేదు అరే నా సందేహాలు తీర్చకుండానే నాన్నగారు వెళ్ళిపోయారే అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి పాత అడవిలోనే కూర్చుని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు నాన్నగారు చిత్తాన్ని విడిచిపెట్టమన్నారు ఆలోచిస్తున్నాడు ఖచ్చుడు నేనిప్పటికీ చాలా వదిలిపెట్టాను ఇల్లు వదిలిపెట్టాను వస్త్రాలు వదిలిపెట్టాను దేహాన్ని అంటే దేహం మీద ఉన్న మమకారాన్ని వదిలేశాను ఇంద్రియాలను వదిలేశాను ఇవేవి చిత్తం కాదని నాన్నగారు అంటున్నారు నాకు కూడా అర్థం అవుతూనే ఉంది కానీ చిత్తం అంటే ఏది అది ఎక్కడ ఉంటుంది అది మాత్రం అర్థం కావడం లేదు కచుడి ఆలోచనలు ఇలా సాగే అతను అలా సేపు ఆలోచించి నీక లాభం లేదని తనే నాన్నగారి దగ్గరికి బయలుదేరాడు పదకొండేళ్ల తరువాత మళ్ళీ స్వనగరానికి చేరి ఇంటికి వెళ్ళి నాన్నగారికి నమస్కరించి తన ప్రశ్నలు ఆని ఆయన ముందు పరిచాడు బృహస్పతి కచుడితో అన్నాడప్పుడు నాయన ప్రతీ ప్రాణికి నేను అనే ఒక ఆలోచన ఉంటుంది ఈ అహం వృత్తిని అహంభావాన్ని అహంకారాన్ని చిత్తం అంటారు అంటే ఖచుడు అడిగాడు దాన్ని వదిలిపెట్టమంటున్నారు మీరు నేను అనే వృత్తినే వదిలేస్తే మనిషి మరణిస్తాడు కదా మనిషియే పోతే మోక్షం ఎవరికి అంటే బృహస్పతి సమాధానం చెప్పాడు నాయన అహంకారం అనేది నిజంగా ఉన్న పదార్థం అయితే దానిని తొలగిస్తే మరణిస్తాడు అనే మాట నిజమవుతుంది కానీ అది సత్యం కాదే అహంకారం అనేది ఒక మిథ్యా భావన అది సత్యము కాదు అసత్యము కాదు ఎందుకంటే నిత్య సత్యమైన చిన్మాత్ర చిన్మాత్రతత్వం ఒకటి ఉంది దాని గురించిన జ్ఞానం కూడా సత్యమే చిన్మాత్రం అద్వితీయం కనుక దాని జ్ఞానం కూడా అద్వితీయమే అద్వితీయమైన వస్తువు నుంచి మరో వస్తువు పుట్టేందుకు వీలు లేదు కానీ అహంభావం అనేది ఒకటి నీకు కనిపిస్తోంది అది ఎక్కడి నుండి పుట్టింది ఎలా పుట్టింది అంటే ఖచ్చుడన్నాడు ఏదో ఒక పదార్థం ఉందనుకుందాం దాంట్లోంచి అహంకారం పుట్టింది అనుకుందాం అంటే బృహస్పతి అంటున్నాడు అహంకారానికి వెనకాల ఉన్న ఏకైక పదార్థం చెన్మాత్రతత్వం అది ఏకసముద్రంలాగా అంతటా వ్యాపించి ఉంది దాంట్లోంచి ఏమైనా పుడితే అలాంటిదే పుట్టాలి దానికి విజాతీయమైనది పుట్టదు నదిలోంచి ఎండు మట్టి పుడుతుందే కనుక అహంకారం లోంచి పుట్టింది అనడానికి వీలు లేదు ఉంటే ఖజురు అంటున్నాడు ఎన్ని తర్కాలు చెప్పి ఏమి ప్రయోజనం అహంకారం ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా అంటే తండ్రి బృహస్పతి అంటున్నాడు అవును కనిపిస్తోంది కానీ పుట్టేందుకు తగిన కారణ సామాగ్రి లేకుండా ఒక పదార్థం పుట్టినట్లు ఉన్నట్లు కనిపిస్తే దానిని నువ్వు ఏమంటావు అంటే కచ్చుడు సమాధానం చెప్పాడు మాయా వస్తువు అంటాను విద్యా వస్తువు అంటాను భ్రాంతి వస్తువు అంటాను బృహస్పతి అన్నాడు నేను అదే అంటున్నాను హంకారం మిథ్యా పదార్థం ఉన్నట్లు కనిపించే లేని వస్తువు లోకంలో భ్రాంతిజన్యపదార్థం ఏదైనా సరే జ్ఞానం వల్ల పోతుంది కనుక్యం ప్రజంచుక నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట పదకొండవ సర్గ ముప్పై తొమ్మిదవ శ్లోకం వాడు వీడు నేను అనే పరిమిత అహంభావాన్ని విడిచిపెట్టు దిక్కాళాద్యనవచ్ఛిన్నం స్వచ్ఛం నిత్యోదితం సర్వాధమయేకాథిన్మాత్రమల భవాన్ నిర్వాణప్రకరణం పూర్వార్ధం నూట పదకొండవ సర్గ నలభై అవ శ్లోకం దిక్కులు కాలం కొలతలు లేనిది నిత్యమైనది సర్వవ్యాప్తమైనది సర్వపదార్థస్వరూపమైనది ఏకైక స్వరూపమైనది స్వచ్ఛమైనది అయిన చిన్మాత్రతత్వానివే నువ్వు కనుక కుమార పరిమిత అహంకారాన్ని పరిత్య పరిత్యజించి అఖండ అహంకారాన్ని ఆదరించు చిత్త పరిత్యాగం చేసేందుకు మార్గం ఇదే ఇదే సర్వపరిత్యాగం ఈ వివరణతో కచుడికి విషయం అర్థమై చిత్తాన్ని అక్కడికి పరిత్యజం చేసి జీవన్ముక్తుడు అయ్యాడు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం మనస్సు పోతే మనిషి కూడా అనే ప్రశ్నను గురించి వశిష్ఠమహర్షి ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించాడు ఇది జ్ఞానయోగ సాధకులకు ఇంచుమించు చివరి దశలో భయాన్ని తెచ్చిపెట్టే మెట్టు కనుక దానిని దాటించడం కోసం వశిష్ఠమహర్షి ఈ ప్రశ్నకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాడు అదీ కాక మనస్సు పూర్తిగా పోతే శూన్యమే మిగులుతుంది అని కొందరు వాదిస్తున్నారు మిగిలేది శూన్యం కాదని అది చిన్మాత్ర సత్య పదార్థమని నొక్కి చెప్పడం కూడా ఆయన ఉద్దేశాలలో ఒకటి మిగిలేది శూన్యం కాదని అది చిన్మాత్ర సత్య నొక్కి చెప్పడం కూడా ఆయన ఉద్దేశ్యాలలో ఒకటి అయినప్పటికీ ఇది ఇప్పటికే పునరుక్తి అయింది కనుక కచకథలో ఈ ప్రస్తావన వచ్చిన ఆ చర్చను సంగ్రహంగానే ముగించాడు ఇక ఈ విధంగా కచోపాఖ్యానాన్ని పూర్తి చేసిన వశిష్ఠ మహర్షి రాముణ్ణి కూడా ఆరకంగానే అహంకార పరిత్యాగం చేసి మౌనంగా ఉండిపో అని ప్రోత్సహించి తాను చెప్పిన విషయాన్ని ఏ విషయాన్ని అహంకారానికి అస్తిత్వం లేదు అనే విషయాన్ని కోసం మరో కథ కాని కథను మొదలుపెట్టాడు ఆ కథ పేరు మిథ్యాపురుషోపాఖ్యానం వశిష్ఠుడు అంటున్నాడు రామ మాయా యంత్రంతో తయారైన దానికి ఆయన ఉపయోగించిన వర్డ్ మాయాయంత్రమయపుమాన్ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట పన్నెండవ సర్గ పదహారవ శ్లోకం మాయా యంత్రంతో తయారైన మనిషి ఒకడు ఉండేవాడు వాడు ఆకాశంలో వెంట్రుక వుంటలాగాను ఎండమావిలో నీరులాగాను అందంగా ఉండేవాడు వాడికి తను శాశ్వతంగా ఉండాలి అనే కోరిక పుట్టింది దానికి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు ఆలోచించగా ఆలోచించగా నేను ఆకాశం వల్ల బ్రతుకుతున్నాను కనుక ఈ ఆకాశం పోకుండా ఉంటే నేను శాశ్వతంగా ఉంటాను అని వాడికి తోచింది ఆకాశాన్ని రక్షించడం ఎలా వాడు ఆలోచించి గట్టి గోడలతో ఇల్లు ఒకటి కట్టాడు అప్పుడు ఆ ఇంట్లో గృహాకాశం ఒకటి ఏర్పడింది ఈ ఇల్లు శాశ్వతంగా ఉంటుంది దానితో పాటు గృహాకాశము శాశ్వతంగా ఉంటుంది అని వాడు ఆశపడ్డాడు దానితో వాడికి ఆ గృహాకాశం మీద ఒక మమకారం ఏర్పడింది కానీ ఓ వందేళ్లు దాటేటప్పటికీ ఆ ఇల్లు కూలిపోయింది దాంతోపాటు గృహాకాశము కూలిపోయింది వాడికి ఎక్కడ దుఃఖము వచ్చింది అయినా తేరుకొని మళ్ళీ ఆలోచించాడు ఈ మాట ఇంటి కంటే గట్టిగా ఉండడాని కోసం ఒక బావి తవ్వించుకున్నాడు దానితో అక్కడ కూపాకాశం ఏర్పడింది దాని మీద మమకారంతో హాయిగా ఉన్నాడు కానీ ఒక వెయ్యేళ్ళు అయ్యేసరికి ఆ బావి కూలిపోయింది అంటే పూడిక్కుపోయింది కూపాకాశం లేకుండా పోయింది మిథ్యాపురుషుడు మళ్లీ ఏడ్చాడు ఈ మాటు ఆశపడి ఒక కుండ తయారు చేసుకున్నాడు కుంభాకాశం ఏర్పడింది కాని ఆ కుండ త్వరలోనే పగిలిపోయింది తనను పోషించే ఆకాశానికి తద్వారా తనకు రక్షణ లేకుండా పోతోంది అని అతను వలవలా ఏడ్చాడు ఈ మాటు ఒక రాజభవనం కట్టుకున్నాడు కానీ కాలక్రమంలో అది కూడా కురిపోయింది ఈ మాట అతను బాగా ఆలోచించి ఒక రోలును నిర్మించుకున్నాడు దానిలో కుసూలాకాశం అంటే రోలులో ఉండే ఆకాశం ఏర్పడింది ఇది ఇక శాశ్వతం అనుకున్నాడు కానీ ఒక వేసవిలో ఆ రోలు కూడా పగిలిపోయింది అతను మళ్ళీ దుఃఖంలో పడిపోయాడు రామ ఈ విధంగా ఎన్నిసార్లు ప్రయత్నించిన ఆ మిథ్యాపురుషుడికి దుఃఖమే మిగిలింది కానీ కోరుకున్న ఫలితం అందలేదు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఈ కథలోని సంకేతార్థాలను మీరే వివరించండి అంటే వశిష్ఠుడన్నాడు అహంకారమే మిథ్యాపురుషుడు మాయే ఆకాశం ఆకాశానికి నిజమైన పేరు లేదు కానీ మానవులు గృహాకాశమని కూపాకాశమని ఘటాకాశమని భవనాకాశమని కుసూలాకాశమని ఇలా పేర్లు పెట్టుకుంటూనే ఉంటారు ఆ పేర్లు ఆయా పదార్థాలను బట్టి ఆకాశానికి అంటగట్టిన పేర్లు ఆ పదార్థాలు పోతే గాని ఆకాశం పోదు అలాగే లోకంలో మానవులు అహంకారానికి జీవుడు బుద్ధి మనస్సు చిత్తం మాయ ప్రకృతి సంకల్పం కలన కాలం కళ అని రకరకాల పేర్లు పెడుతున్నారు ప్రాణధారణ జరుగుతున్నది కనుక జీవుడు అంటున్నారు నిశ్చయం చేస్తోందని బుద్ధి అంటున్నారు బయటి విషయాలను మననం చేస్తోంది కనుక మనస్సు అంటున్నారు వెనుకటి విషయాలను చింతనం చేస్తోంది కనుక చిత్నం అంటున్నారు లేని వాటిని పుట్టిస్తోంది కనుక మాయా అంటున్నారు పరిణామ స్వభావం ఉంది కనుక ప్రకృతి అంటున్నారు రాబోయే విషయాలను సంకల్పిస్తోంది కనుక సంకల్పం అంటున్నారు ఊహించిన విషయాలను తయారు చేస్తోంది కనుక కలన అంటున్నారు పరిణామాది ప్రక్రియలకు కారణం కావడం చేత కాలం అంటున్నారు ఆ కాలాన్ని మామూలు ముక్కలుగా చేసి చూపించడం వల్ల కల అంటున్నారు కల అనేది కాలంలో ఒక అత్యల్పమైన విభాగం రామ ఇవన్నీ పేర్లే కాని నిజమైన వస్తువులు కావు మధ్యలో సంధే చిత్పదార్థంలోంచి చిల్లివంటి వంటి ఆకాశం పుట్టే అవకాశమే లేదు చిల్లిర నిశ్చల నిర్జీవమైన ఆకాశంలోంచి చలన స్వరూపమైన వాయువు పుట్టేందుకు వీలులేదు రూపరహితమైన వాయువులోంచి రూపసహితమైన వెలుగు పుట్టేందుకు వీలులేదు ఉష్ణస్వభావం గల వెలుగులోంచి చల్లని నీరు పుట్టేందుకు వీలులేదు మెత్తని నీటిలో నుంచి కఠినమైన భూమి పుట్టేందుకు వీలులేదు కనుక ఈ ప్రపంచంలోని ఏ పదార్థానికి సరియైన కారణ సామగ్రి లేదు అందువల్ల మనం ఏం గ్రహించాలి అంటే నేన్రీయతే క్వచిత్ కదాచన జగద్వివర్త రూపేణ కేవలం బ్రహ్మ జృంభతే నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట పదమూడవ సర్గ ఇరవయవ శ్లోకం ఈ జగత్తులో ఎప్పుడు ఎక్కడ ఏది పుట్టడం లేదు మరణించడం లేదు ఈ జగత్తు అనే వివర్త రూపంలో పరబ్రహ్మ విజృంభిస్తుంది రామ ఈ విషయాన్ని గ్రహించి నువ్వు సుఖంగా ఉండు దీని కోసం నువ్వు సత్పదార్థం ఏదో అసత్పదార్థం ఏదో విచారించి విడదీసుకో వాటిలో అసత్తును వదిలిపెట్టు సత్తులో స్థిరంగా ఉండిపో నువ్వు కర్తవు భోక్తవు త్యాగివి కాకు కానీ మహాకర్తవు మహాభర్తవు మహాత్యాగివి అవు ఈ మూడింటినే వ్రతత్రయం అంటారు ఈ వ్రతాలను పూర్వం పరమేశ్వరుడు భృంగీశ్వరుడికి ఉపదేశించాడు అది ఎలా జరిగిందో చెబుతాను విను అని వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి భృంగీశ్వర ఉపాఖ్యానం చెప్తున్నాడు పూర్వం ఒకప్పుడు మేరుశిఖరం మీద భృంగీశ్వరుడు ఆత్మజ్ఞాన సాధన చేస్తూ ఒక రోజు అతను పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు తండ్రి ఈ సంసార సాగరంలో తరంగాలు ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు అల తర్వాత అలగా వస్తు పడుతూనే ఉన్నాయి ఈ అలల్ని ఆపడానికి సులభ ఉపాయం ఏది భృంగేశ్వరుడు వేసిన ఈ ప్రశ్నకి పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు సర్వాంకా పరిత్యజ్యా ధైర్యమాలంబ్య శాశ్వతం మహాభోక్తాకర్తాత్యాగీభవా నర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట పదిహేనవ సర్గ తొమ్మిదవ శ్లోకం నాయన ముందు మనసులో ఉన్న సందేహాలు వాదాలు పక్కన పెట్టి మనస్సును స్థిరపరచుకో ఆ తరువాత మహాభోక్తవు కా మహాకర్తవు కా మహాత్యాగివిక ఈ వ్రతత్రయాన్ని మించి వేరే చేయవలసిన పని లేదు పరమేశ్వరుడు ఈ మాట విని భృంగీశ్వరుడు ప్రశ్నిస్తున్నాడు ప్రభు మహాకర్త అంటే ఏమిటి మహాభోక్త అంటే ఏమిటి మహాత్యాగి అంటే ఏమిటి అంటే పరమేశ్వరుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు నాయన చేసే పనులలో ధర్మాలుంటాయి అధర్మాలుంటాయి ఇది చేయాలి ఇది మానాలి అనే సంకల్పంతో కాక ఏది ఎలా వస్తే అలా దీనివల్ల పాపం వస్తుందా పుణ్యం వస్తుందా సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అనే రాగద్వేషాల ప్రసక్తి లేకుండా కేవలం సాక్షి ఉంటు సమభావ సమభావస్థితుడై స్వభావ సిద్ధంగా శాంతుడై జరిగే మార్పులలో మార్పులేని సన్మాత్రను మాత్రమే దర్శనం చేస్తూ పనులు చేసేవాడు మహాకర్త అలాగే ప్రారంధ కర్మ ఫలితాలను అనుభవించేటప్పుడు దేనిని ద్వేషించకుండా దేనిని కాంక్షించకుండా ఇంద్రియాలతో విషయ విషయగ్రహణ చేస్తున్న సమయంలో కూడా నిష్క్రియాత్మ బుద్ధితో విక్షేపము చెందని మనస్సుతో సుఖదుఖాలయందు సమబుద్ధితో అనుభవించేవాడు మహాభోక్త ఇక మహాత్యాగం ఉన్నది మంచిదని చెడ్డదని పనికి వచ్చేదని పనికి రాదని ఇలాంటి ఆలోచనలతో కాక ధర్మము మధ్యే అధర్మము మిథ్యే సుఖమూ మిథ్యే దుఃఖము మిథ్యే కోరికలు మిథ్యే కోరిక లేకపోవడము మిథ్యే అనే దృష్టితో దృశ్య ప్రపంచం మొత్తాన్ని తత్వజ్ఞాన దృష్టి చేత బాధింపజేసుకుంటూ పైచిప్పిన వాటినన్నిటినీ విడిచిపెట్టేవాడు మహాత్యాగి ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉంది మనకి ఈ సరుగలో పదకొండవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం దాకా మహాదేవుడు చెప్పిన వ్రతత్రయ నిరూపణ శ్లోకాలు ఉన్నాయి నిజంగా సాధన చేసే చేసేవాళ్లకు ఆ శ్లోకాలు ఎక్కడికక్కడ కరదీపికలు సాధన పుష్టి లేని వారికి అవి పునరుక్తులు మనం ఇక్కడ వీలైనంత సంగ్రహంగా వాటిని తీసుకున్నాం వశిష్ఠుడు అంటున్నాడు రామ సాక్షాత్తుగా మహేశ్వరుడు బోధించిన ఈ త్రయాని నువ్వు కూడా బాగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకో అలా చేస్తే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా నీకు దుఃఖం అంటదు వశిష్ఠుడు మాట విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ చిత్తమన్న అహంకారమన్న ఒకటే కదా అది తొలగిపోతూ ఉన్నప్పుడు వాసనలు సన్నగిల్లిపోయి నామమాత్రంగా మిగిలి ఉన్న మనసును సత్వం అంటారు కదా ఆ సత్వానికి లక్షణం ఏమిటి అంటే వశిష్ఠుడి సమాధానం నీళ్లల్లో ఉన్న పద్మానికి తడి అంటనట్టు బలవంతి పెట్టినా సరే లోభమోహాది దోషాలు అంటకుండా ఉండడమే సత్వానికి ప్రధాన లక్షణం ఈ లక్షణం యోగ భూమికలలో నాలుగవ భూమిక నుండి ప్రారంభమై క్రమక్రమంగా వికసిస్తుంది ఈ స్థితి లభించాలి అంటే నేనెవరిని ఈ జగత్తు ఎలా వచ్చింది పరమాత్మతత్వం ఏది అనే ఇలాంటి విచారణ మొదలు కావాలి మీ వంశానికి మూలపురుషుడైన ఇక్ష్వాక్ మహారాజు ఈ రకమైన మార్గంలోనే ముక్తిని అందుకున్నాడు ఈ విషయం సంగ్రహంగా చెబుతాను విను అని వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రుడికి ఇక్ష్వాకు మను సంవాదం ఈ విధంగా చెప్పాడు ఇక్ష్వాకు మహారాజు రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒక దశలో ఆయనకు ఒక కొత్త ప్రశ్న పుట్టింది ఈ ప్రపంచం అంతా జరామరణాలు అనే సంక్షోభాలతో సుఖదుఖాలనే కల్లోలాలతో గందరగోళంగా ఉంది ఇలాంటి ఈ దృశ్య ప్రపంచానికి కారణం ఏమిటి అని ఆయనకి కొత్త ప్రశ్న పుట్టింది దీని మీద ఆయన తనలో తనే స్వయంగా చాలా సంవత్సరాల పాటు చర్చలు చేసుకున్నాడు అయినా ఏమీ తేలలేదు ఈ ప్రశ్న ఈ చర్చ ఆయన మనసును కలవర పెడుతూ ఇలా ఉండగా ఒకరోజున ఆయన సభలో ఉండగా అనుకోకుండా తన వంశ మూల పురుషుడైన మను ప్రజాపతి అక్కడికి వచ్చాడు ఇక్ష్వాకు సగౌరవంగా అతనికి స్వాగతం పలికి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను అని ఆయన చెప్పాడు ఆ మాట వినగానే ఇక్ష్వాకు చక్రవర్తికి తన ప్రశ్న గుర్తుకు వచ్చింది కాని వినయం వల్ల కొంచెం భయం వేసింది అయినా ధైర్యం కూడబెట్టుకుని తన ప్రశ్నలు అన్ని ఆయన ముందర పరిచాడు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది దీని అసలు స్వరూపం ఏమిటి దీని పరిమితి ఎంత దీన్ని గురించి వేదాది ప్రమాణాలు ఏమి చెబుతున్నాయి దీని కారణం మాట ఎట్లా ఉన్నా వలలో పక్షిలాగా నేను ఈ సంసారంలో పడి గెల గెలా కొట్టుకుంటున్నాను నేను బయటపడే మార్గం ఏమిటి అని ఈ విధంగా తన ప్రశ్నలన్నీ ఆయన ముందు పరిచాడు మను ప్రజాపతి ఈ ప్రశ్నలన్నీ విని చాలా సంతోషించి వివరంగా ఇక్ష్వాకు చక్రవర్తికి సమాధానం ఈ విధంగా చెప్పాడు మనువు అంటున్నాడు ఇక్ష్వాకు చక్రవర్తి నీలో ఈ రకమైన సద్విచారణ ప్రారంభం కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నువ్వు అడిగిన విషయాన్ని సంగ్రహంగా వివరిస్తాను విను సూటిగా చెప్పాలి అంటే నీకు కనిపించే ఈ దృశ్య ప్రపంచం నిజంగా లేదు ఆకాశంలో గంధర్వ నగరంలాగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఎండమావిలోని నీరులాగా కనిపిస్తోంది దానికి స్వరూపమూ లేదు దానివల్ల నీకు బంధము లేదు బంధమే లేదు కనుక మోక్షము లేదు నువ్వు చేయవలసినదల్లా ఒకటే బంధము మోక్షము అనే ఆలోచనలు విడిచిపెట్టు స్వస్థంగా ఉండడానికి ఇంతకంటే మంచి ఉపాయం లేదు కాని ఈ విషయం అంత తేలిగ్గా అర్థం కాదు కనుక కొంచెం వివరిస్తాను విను నిజంగా ఉన్నది ఒక్క శుద్ధ చైతన్యం పూర్వ సంస్కార బలం వల్ల ఈ శుద్ధ చైతన్యానికి సంబంధించిన ఆభాసలు అంటే ప్రతిబింబాలు అంతఃకరణంగా పరిణామం చెందుతాయి ఆ అంతఃకరణంలో అవచ్ఛిన్నమై ఉన్న అవిద్యా సంస్కారాలు జీవుడుగా అభివ్యక్తం అవుతున్నాయి అలాంటి జీవులు సంసార ప్రవాహంలో పడిపోతున్నారు వాళ్ళు రాగద్వేషాలకు బదులై ఇతర జీవులతో వ్యవహారాలు చేస్తున్నారు మానవ ప్రయాణం చేసేటప్పుడు రహదారిలో అనేక మంది కనిపిస్తారు వాళ్లను మొట్టిగా చూస్తూ ఉంటాం అంతేకాని వాళ్ళ మీద ప్రత్యేకమైన రాగద్వేషాలు ఏమీ ఉండవు అదే పద్ధతిగా సంచరించడాన్ని మన ఇంద్రియాలకు మనం నేర్పాలి ప్రపంచంలో భ్రాంతిమయ పదార్థాలు కనిపిస్తూనే ఉంటాయి ఇంద్రియాలు రాగద్వేషాలతో వాటి వెంట పరిగెత్తడం మాత్రం ఆగాలి ఇంద్రియాల పరుగులకు మూల దేహం నేనే అనే భావం ముందర దానిని వదిలించుకోవాలి దానికోసం మనస్సులోని సంకల్పాలను శాంతింపజేసుకోవాలి మనసులో సంకల్పాలు అణగారిపోతే ఇంద్రియాలన్నీ చలిస్తున్నా సరే నువ్వు నిశ్చలంగా ఉండిపోతావు ఆ నిశ్చల స్థితే పరబ్రహ్మ స్థితి అంటే ఎక్స్వా అడుగుతున్నాడు మాయా సంపర్కంతో ఈ పరబ్రహ్మ చలనం ఎందుకు పొందాలి చివరికి చిత్తస్పంద నివారణతో నిశ్చల స్థితి మళ్లీ ఎలా లభిస్తుంది మనవు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు రాజా పరమాత్మ వ్యాపకుడు ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి అవిద్యాశక్తి విద్యాశక్తి అందులో అవిద్యాశక్తికి ప్రసవ ధర్మం ఉంది అంటే అది సృష్టి చేస్తుంది విద్యాశక్తికి సంహార ధర్మం ఉంది అవిద్య చేసిన సృష్టిని విద్య సంహరిస్తుంది అవిద్యాశక్తి రాగం వల్ల పెరుగుతుంది విద్యాశక్తి వైరాగ్యం వల్ల పెరుగుతుంది సామాన్య మానవులకు సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ కనిపించడం లేదు నిజంగా లేని జగత్తు కనిపిస్తుంది దీనికి ఏకైక కారణం అవిద్యాశక్తి దీనిని తొలగించగలిగినది విద్యా విద్యాశక్తి మాత్రమే సమతా దృష్టి బలంతో సమాధ్యాభ్యాసం చేసిన కొద్ది విద్యాబలం పెరిగి దృశ్య విస్మృతి లభిస్తుంది ఈ స్థితి కోసం సాధకుడైన యోగ భూమికులను క్రమక్రమంగా సాధించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉత్పత్తి ప్రకరణంలో నూట పద్దెనిమిదవ సరుకులో సప్తజ్ఞాన భూమికలు అనే పేరుతో శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంశక్తి పదార్థభావన తుర్యగ అనే ఏడు భూమికలను వశిష్ఠ మహర్షి వివరించాడు ఇక్కడ మళ్ళీ యోగ భూమికలు అనే పేరుతో వాటికి ఇంచుమించు సమాంతరంగా సాగే మరో ఏడు భూమికులను మను ప్రజాపతి ప్రతిపాదిస్తున్నాడు వాటికి వీటికి పెద్దగా భేదం లేకపోయినా ఇక్కడ మను ప్రజాపతి సాధన దృష్టితో ఏడు భూమికులను నిర్వచిస్తూ ముందుకు సాగుతున్నాడు ఉత్పత్తి ప్రకరణంలోని విభాగం ప్రధానంగా సిద్ధస్థితి మీద ఆధారపడి ఉంది ఇక్కడి విభాగం ప్రధానంగా సాధన స్థితి మీద ఆధారపడి ఉంది ఈ స్వల్పభేధాలను గమనించుకుంటూ మను ప్రబోధంలోకి సాగుదాం మను అంటున్నాడు రాజా ఆ ఏడు భూమికలు యొక్క స్వరూపం ఇలా ఉంది ఒకటి ప్రిజాబృద్ధి అంటే సజ్జన సాంగత్యం చేత శాస్త్రజ్ఞానాన్ని సంపాదించి సాధన చతుష్టయ సంపత్తి కోసం కృషి చెయ్యాలి ఇది శ్రవణ స్థానీయం ఇది మొదటి మెట్టు ఇది శుభేచ్ఛ భూమిక ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది సాధన చతుష్టయ సంపత్తి గురించి ఈ గ్రంథ పరంపర మొదటి భాగంలో ముముక్షు వ్యవహార ప్రకరణంలో సాధన చతుష్టయం అనే శీర్షిక కింద వివరించడం జరిగింది రెండు విచారణ ఇది మనన మననస్థానీయం ఇది విచారణ భూమిక మూడు అసంశక్తి ఇది నిధిధ్యాసన స్థానీయం ఇది తనుమానస భూమిక నాలుగు విలాపిని ఇది వాసనాక్షయ దశ ఇది సత్వాపత్తి భూమిక ఐదు శుద్ధ సంవిన్మయ ఇది వాసనాక్షయ దశ ఇది అసంశక్తి భూమిక ఆరు సంవేదన రూప ఇది కూడా వాసనాక్షయ దశ ఇది పదార్థా భావని భూమిక ఏడు ఆనందైక ఘనాకార ఇది కూడా వాసనాక్షయ దశె ఇది తురీయగా భూమిక వీటిలో ప్రజ్ఞావృద్ధి విచారణ అసంశక్తి అనే మొదటి మూడు భూమికలు జాగ్రత్త అవస్థతో సమానం నాలుగవదైన విలాపిని భూమిక స్వప్నావస్థతో సమానం ఐదవదైన శుద్ధ సంబిన్మయీ భూమిక సుషుప్తి అవస్థతో సమానం స్వసంవేదన అనబడే ఆరవ భూమిక తురియావస్థతో సమానం ఏడవదైన ఆనందైక ఘనాకార భూమిక తురియాతీతావస్థతో సమానం అది అసలైన జీవన్ముక్తి మరో రకంగా చూస్తే మొదటి మూడు భూమికలు ముముక్షువైన సాధకుడికి సంబంధించినవి నాలుగవది ముక్తుని పొందుతూ పొందుతూ ఉన్నవాడిది ఐదు ఆరు ఏడు జీవన్ముక్త స్థితిలోనే తరతమ స్థాయి విశేషం రాజా ఈ భూమికలన్నిటినీ క్రమక్రమంగా అధిగమిస్తూ చివరికి సప్తమ భూమికకు చేరి ఈ దృశ్య జగత్తునంతను తత్వబోధ చేత బాధింపజేసుకుని అంటే కారణంతో సహా నివర్తింపజేసుకుని సర్వానుష్యూతమై పరిశిష్టమై ఉన్న సత్తాంశను నేనే అని తెలుసుకుని ఆ అనుభవంలో స్థిరంగా ఉండిపోవాలి రాజా ఒకే పదార్ధానికి రెండు పేర్లున్నాయి ఒక పేరు జీవుడు రెండో పేరు పరమాత్మ ఈ పేర్లు కలగడానికి కారణం వ్యవహరించేవాడి భావనే ఏ రకమైన భావన చేస్తే ఆ మూల కిందకు గుంజేసి జీవుడు అనవలసి వస్తుందో ఏ భావన చేస్తే అదే మూల పదార్థాన్ని పైకి గుంచి పరమాత్మ అనగలుగుతాము ఆ రెండు రకాల భావన విశేషాలను విడమరిచి విస్పష్టంగా తెలుసుకోవాలి యావద్విషయభోగాశా జీవాఖ్యా తావత్మన అవివేక సంపన్నా సాప్యాషా హి వివేకవశతో యాక్షయమా తాత్మాజీవముత్సృజ్య బ్రహ్మతా మేత్యనామయ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై ఒకటవ సర్గ ఒకటి రెండు శ్లోకాలివి రాజా విషయభోగాలమీద ఆశ ఎంతవరకు మిగిలి ఉంటుందో అంతవరకు పరమాత్మకు జీవుడు అనే పేరు మిగిలి ఉంటుంది అంటే క్షోక అడుగుతున్నాడు ఈ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ఇది అవివేకం వల్ల వచ్చింది అందుచేతనే ఇది అవాస్తవికమైనది అంటే క్షోక అడుగుతున్నాడు ఇది పోయేది ఎలా మన అవివేకం వల్ల వచ్చింది కనుక అది వివేకం వల్ల మాత్రమే నశిస్తుంది ఎప్పుడైతే వివేకం వల్ల ఆశ నశిస్తుందో అప్పుడు ఆత్మకు జీవుడనే పేరు పోయి పరబ్రహ్మ అనే శాశ్వతమైన పేరు ఏర్పడుతుంది ప్రశాంత శాస్త్రార్థ విచారచాపలో నివృత్తనానారస కావ్యకౌతుక నిరస్త నిశేష వికల్ప విప్లవ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం నూట ఇరవై ఒకటవ సర్గ పద్నాలుగవ శ్లోకం ఆ విధంగా ఆశను దాటి ఆత్మసాక్షాత్కారాన్ని అందుకున్నవాడికి ఆధ్యాత్మిక శాస్త్రార్థ విచారణ చెయ్యాలనే చాపల్యం చల్లారిపోతుంది నవరస రుచిరమైన లౌకిక కావ్యాశక్తి నశించిపోతుంది వికల్పాల వల్ల వచ్చే విప్లవాలన్నీ తొలగిపోతాయి వాడు సముడై శాశ్వతస్వరూపుడై సుఖంగా ఉండిపోతాడు అలాంటి యోగి ఎలా ఉన్నా వాడు మహారాజే వాడు పరమదరిద్రుడుగా ఉన్న నిత్యతృప్తుడే అలాంటి వాడి తత్వాన్ని పండితులు కూడా అర్థం చేసుకోలేరు అలాంటి యోగి తన శరీరాన్ని పుణ్యక్షేత్రంలో కుక్కమాంసం వాడి ఇంట విసర్జించిన దీర్ఘకాలం జీవించాక విసర్జించిన లేక త్వరగా విసర్జించిన ఎలా ఉన్నా సరే ఏం చేసినా సరే వాడే ముక్తుడు వాడే పూజ్యతముడు ఇలాంటి స్థితి ఏ తపస్సుల చేత యజ్ఞ యాగాదుల చేత అందదు ఇది కేవలం ఆత్మవేత్తలైన జీవన్ముక్తులను భక్తితో సేవించడం ద్వారా లభించే జ్ఞానం వల్ల మాత్రమే అందుతుంది వశిష్ఠుడు అంటున్నాడు రామ మను ప్రజాపతి ఈ విధంగా బోధించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇక్ష్వాకు చక్రవర్తి అదే దృష్టిని అవలంబించి స్వస్వరూపంతో స్థిరంగా ఉండిపోయాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం మరొక నాలుగు సర్గాలలో వశిష్ఠ మహర్షి ఈ వాళ్ళటికి తన బోధను ఆపబోతున్నాడు దానికి మరో రెండు సర్గలు చేర్చి వాల్మీకి మహర్షి ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్థాన్ని పూర్తి చేయబోతున్నాడు దానికి అనుగుణంగా నూట నుండి నూట ఇరవై దాకా వశిష్ఠ రాముల సంభాషణ ఒక సింహావలోకన ప్రాయంగా సాగింది అందువల్ల ఆ సర్గల విషయాలను మనం ఇప్పుడు సంగ్రహంగా చెప్పుకుందాం నూట ఇరవై రెండవ సర్గతో ఇక్ష్వాకు ప్రబోధం ముగిసింది దాననే ఆధారంగా చేసుకొని శ్రీరాముడు వేసిన ప్రశ్నతో నూట సర్గ ప్రారంభం అవుతోంది శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ మీరు ఇక్ష్వాకు ప్రబోధం చివరలో జ్ఞాని యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతూ వాడు దరిద్రుడైనా ధనవంతుడైనా పుణ్యక్షేత్రంలో శరీరం విడిచిపెట్టినా కుక్కమాంసం తినేవాడి ఇంటిలో విడిచిపెట్టిన దీర్ఘాయువైనా అల్పాయువైనా ఎలా ఉన్నా సరే పూజ్యుడే అన్నారు దీనిని బట్టి లోక వ్యవహారంలోకి వచ్చేసరికి జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ ఒకే తీరుగా ఉంటారు అని చెప్పినట్లు అయింది శరీరం విడిచిపెట్టడంలో కూడా జ్ఞానికి స్వాతంత్ర్యం లేనట్లయితే ఇక జ్ఞానిలో ఏం గొప్పతనం ఉన్నట్లు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు నిరతిశయమైన ఆత్మానందానుభూతి తప్పితే మరో గొప్పతనం ఏది జ్ఞాని దగ్గర లేనే అంటే శరీరముడు అన్నాడు మరి అణిమాది యోగసిద్ధుల మాట ఏమిటి వశిష్ఠుడు సమాధానం అవి కూడా అపూర్వమైన విషయాలు ఏమీ కావు వాటిని మంత్ర సాధన వల్ల తపస్సాధన వల్ల సంపాదించవచ్చు వాటిని సంపాదించడానికి తత్వజ్ఞానం అక్కర్లేదు వాటిని సంపాదించాలంటే కోరిక కావాలి తత్వజ్ఞాని పరిపూర్ణుడు కనుక అతనికి కోరిక ఉండదు కోరిక లేకపోవడమే జ్ఞానిలోని అసలేయిన విశేషం ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఈ విషయాలను వసిష్టుడు పూర్వం రెండు మూడు సార్లు ప్రస్తావించి ఉన్నాడు ఉపసమ ప్రకరణంలో నలభై సర్గలో జీవన్ముక్తుల వాసనాశేషం ఎలా వ్యవహరిస్తుందో వివరించాడు అదే ప్రకరణంలో యాభై సర్గలో సమాధి ప్రధాన వ్యవహార ప్రధాన జ్ఞాననిష్ఠుల వివరించి తరువాత దానిని నిరూపించేందుకోసం సురఘుచరిత్ర అనే కథ కూడా చెప్పాడు అందుచేత వశిష్ట మహర్షి ఆ విషయాలను ఇక్కడ సంగ్రహంగానే ప్రస్తావిస్తూ ముక్తాయింపుగా ఉపమానాత్మకమైన ఒక చిన్న కథ చెప్పాడు వశిష్ఠుడు అంటున్నాడు రామ పరమాత్మ స్వస్వరూపాన్ని మర్చిపోవడం చేత జీవుడు అయ్యాడు అందుచేత జీవుడికి స్వస్వరూప జ్ఞానం కలిగితే వాడు మళ్ళీ పరమాత్మే అయిపోతాడు దీనికి వచ్చిన ఉదాహరణ చెబుతాను విను ఒక నైష్ఠికుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి కొంతకాలం పోయేక ఒక శూద్ర స్త్రీ మీద కోరిక పుట్టింది ఆ ప్రియురాలిని భావన చేస్తూ ఉండేవాడు అంతకు మించి చెడు ఏమీ జరగలేదు అయినా సరే ఈ దుర్భావన బలం వల్ల అతని అనుష్ఠానం అడుగంటి శూద్రుడు అయిపోయాడు పరమాత్మ స్థితి కూడా ఇంతే ఆయనకు బుద్ధ్యాదులతో సాంగత్య భావన ఏర్పడింది దానివల్ల భోగాశ ఏర్పడింది దానివల్ల తన పరిపూర్ణత్వం మరుగున పడిపోయింది ఆయన జీవుడు అయిపోయాడు ప్రతీ సృష్టిలోనూ పంచభూతాలు రెండు రకాలుగా జన్మిస్తూ ఉంటాయి ఎలాగంటే ఈ పంచభూతాలతో ఏర్పడిన ఉపాధిని ప్రధానంగా తీసుకుంటే ఆ పంచభూతాలను భోజ్య పదార్థాలు అంటారు అలాంటి ఉపాధులలో ఉపహితమైన అంటే లోపల పరిమితము చేయబడిన చైతన్యాన్ని ప్రధానంగా తీసుకుంటే వాటిని భోక్తలు అంటారు ఈ రెండు రకాల పదార్థాలకు వెనుక వేరే నిజమైన కారణ సామాగ్రి లేదు అవి కేవలం హిరణ్య గర్భుడి సంకల్ప బలం వల్ల జన్మించాయి అంటే శ్రీరాముడు అడ్డుపడ్డాడు అది కుదురుతుంది అంటే వశిష్ఠుడి సమాధానం కుదరకేమి స్వప్నంలో కనిపించే కుండలకు వెనుక మట్టి ముద్ద బండిచక్రం వంటి కారణ సామాగ్రి ఉందా లేదా ఉంది కదా అలాగే ఇదీను అంటే సరేనవండి అన్నాడు పూర్వకరమయ్యే కారణం అనకూడదే అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు సూర్యుడు తరంగాలలో ప్రతిఫలించి కదులుతున్నట్లు కనిపిస్తున్నాడు ఈ కదలిక కారణం తరంగాలలో ఉన్న కదలిక మరి ప్రతిబింబానికి కారణం దానికి తరంగ చలనం మాత్రం కారణం కాదు ప్రతిబింబం ఏర్పడిన తరువాత దాని చలనానికి తరంగ చలనం కారణం అయింది అలాగే ఈశ్వరుడు జీవుడు అయ్యాక సుఖదుఖాలను అనుభవించడానికి కర్మ కారణం అవుతోంది ఎందుకంటే కర్మ కూడా ఒక చలనమే కదా కనుక అవి నిష్కారణంగా జన్మించాయి అని చెప్పాలి అందువల్ల సుఖదుఖాలకు కారణం కర్మ दाक कंकल कारणों ग्रह्य ग्राहक संबंध ग्राहकंमेंटे इंद्रिम ग्रा्य विषययानी कठोपनिषत् इलाबग्रा्य भावा ग्राहक आत्व भावि त्यक्वािष तन्म भव నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై నాలుగవ సర్గ ఎనిమిదవ శ్లోకం మనిషి ఒక విషయాన్ని అనుభవించేటప్పుడు ఆ విషయంతో తాదాత్మ్యాన్ని పొందుతాడు నువ్వు అలాంటి విషయ తాదాత్మ్యాన్ని పొందబోకు అలాగే ఇంద్రియ తాదాత్మ్యాన్ని కూడా పొందబోకు ఈ తాదాత్మ్యానికి కారణం భావనే ఈ భావనను పూర్తిగా వదిలిపెట్టు ఆ భావన పోతే స్వరూపం మిగులుతుంది నువ్వు ఆ సాక్షి తాదాత్మ్యం పొందు అజస్రం యమేవాత్యక్షగణోనఘ బధ్యే తాముచ్య నిర్వాణప్రకరణం పూర్వార్ధం నూట ఇరవై నాలుగవ సర్గ శ్లోకం ఇంద్రియాలు మాటి మాటికి ఏ విషయం మీదకు పోతాయో దాని మీద మనిషికి అనురాగం ఏర్పడుతుంది ఆ అనురాగాన్ని వినాగం చేసుకుంటే ముక్తి లభిస్తుంది కనుక మనస్సును మనస్సుతోనే ఛేదించుకో జీవులకు స్థూలం సూక్ష్మం పరం అని మూడు రకాల రూపాలు ఉంటాయి స్థూల రూపం అంటే దేహం సూక్ష్మ రూపం అంటే సంకల్పం ఇక మూడవది చిన్మాత్రస్వరూపం రామా నువ్వు ఈ మూడవదానితో మాత్రమే తాదాత్మ్యం పెట్టుకో శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ జీవుడి యొక్క స్థూల రూపం జాగ్రత్త అవస్థని సూక్ష్మరూపం స్వప్నావస్థ అని కారణరూపం సుషుప్తి అవస్థ అని ప్రసిద్ధి ఉంది మీరు చెప్పే పరూపం ఈ మూడింటి కంటే పైదైన తురి అవస్థ అనిపిస్తోంది ఈ అవస్థ జాగ్రత్ స్వప్న సుషుక్తులు మూడింటిలోను కలిసిపోయి ఉంటుంది అందుచేతనే దానిని విడిగా గుర్తుపట్టడం కష్టం అందుచేత దానికి గల సాంకర్యాన్ని తొలగించి కొంచెం వివరించండి శ్రీరాముడు ఇలా ప్రార్థిస్తే వశిష్ఠుడంటున్నాడు రామ పెద్దగా వివరించవలసినది ఏమీ లేదు సాక్ష్యవస్థే తురి అవస్థ ఈ అవస్థలో చిత్తం సమతాస్థితిని అందుకుని నీటిలో కరిగిన ఉప్పులాగా సర్వావస్థలలోనూ కలిసిపోయి ఉంటుంది ఈ స్థితికి ఒక దృష్టాంతం చెబుతాను విను ఒక అడవిలో ఒక వేటగాడు ఒక మృగానికి బాణం వేసి కొట్టాడు దానికి తగిలింది కానీ అది పారిపోయింది వేటగాడు దాని వెంట పొరుగెత్తాడు కొంత దూరం పోయేసరికి వాడికి ఒక ముని కనిపించాడు ఆయనను చూస్తూనే వేటగాడు అయ్యా నేను బాణంతో కుట్టిన మృగం ఇటువైపుకే వచ్చింది ఇక్కడి నుంచి ఎటుపోయిందో మీకు తెలుసా అని అడిగాడు ఆ ముని అయోమయంగా చూసి నాయన మాకు అహంకారం జారిపోయింది అది ఉంటేగాని ఇంద్రియాల వ్యవహారాలు సాగవు ఇప్పుడు నాకు జాగ్రత్ స్వప్న సుషుప్తి దశలు కూడా తెలియడం లేదు తురి అవస్థ కనిపిస్తోంది అక్కడ దృశ్యమే లేదు అన్నాడు వేటగాడికి ఇదేదో పిచ్చివాగుళ్లాగా అనిపించి ఆ మృగాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాడు మ ఇంతకూ చెప్పవచ్చిందేమిటంటే తురియావస్థ యొక్క అనుభవం ఇలా ఉంటుంది రామ వాక్యాలను విచారణ చేసేటప్పుడు ఒక విషయాన్ని మనస్సులో గట్టిగా గుర్తుపెట్టుకోవాలి స్మృతీ శృత్యాదులన్నీ ద్వైత సమూహాన్ని నిషేధించగలవే కానీ యథార్థ వస్తువును ప్రకాశింపచేయలేవు ఈ విషయాన్ని అర్థం చేసుకుని శాస్త్రాలను అధ్యయనం చేయాలి శృతిని ప్రమాణంగా తీసుకోకుండా కేవలం బుద్ధి వైభవంతో పరతత్వాన్ని గురించి విచారణ చేసేవాళ్లు కొందరు ఉన్నారు వారిలో కొందరు శూన్యమే బ్రహ్మ అన్నారు కొందరు విజ్ఞానం మాత్రమే బ్రహ్మ అన్నారు మరికొందరు ఈశ్వరుడే బ్రహ్మ అన్నారు ఇలాంటి వాదాల జోలికి పోవద్దు వీటన్నిటినీ వదిలేసి మహా మహామౌనాన్ని ఆశ్రయించు అలా ఉంటే ప్రారంధాధీనంగా వచ్చి పడే పనిని చేస్తున్నప్పటికీ చేసినట్లు కాదు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ మీరు పూర్వం యోగ భూమికలను గురించి ప్రస్తావించారు వాటిని సాధించే క్రమాన్ని మాత్రం చెప్పలేదు అలాగే ఆయా భూమికులను అందుకున్న యోగుల చిహ్నాలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేదు ఆ రెండు వివరించండి మహాత్మ అని అడిగాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది యోగ భూమికులను గురించి వశిష్ఠ మహర్షి ఉత్పత్తి ప్రకరణంలో నూట సర్గలో ఒకసారి మళ్ళీ నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధంలో నూట సర్గలో మరోసారి ప్రస్తావించాడు రెండు చోట్ల వేరు వేరు పేర్లు పెట్టాడు ఆ రెండు రకాల పేర్లకు గల సంబంధం ఏమిటో మనం ఈ ప్రకరణంలోనే నూట ఇరవై అవసరగర చెప్పుకున్నాం యోగ భూమికలు జ్ఞానభూమికలు అనే పదాలను ఈ సందర్భంలో పర్యాయ వాడినట్లుగా కూడా మనం అర్థం చేసుకున్నాం ఇక ఇప్పుడు రాముడు వేసిన ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠుడు ఉత్పత్తి ప్రకరణంలోని భూమికల పేర్లను కొంతవరకు తీసుకుని కొంత మార్చి వివరించబోతున్నాడు ఈ విషయాలను గమనిస్తూ వశిష్ఠ సమాధానంలోకి ప్రవేశిద్దాం వశిష్ఠుడు అంటున్నాడు రామ వేద మార్గం రెండు రకాలు ఒకటి ప్రవృత్తి మార్గం రెండు నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు ప్రాణం పోయినా సరే మోక్షం మాట ఎత్తుకోడు వాడు ఎల్లప్పుడూ నిత్య నైమిత్తిక స్రౌతస్మార్థ కామ్యకర్మలలో నిమగ్గురుడై ఉంటాడు ఒకటి అలాగే అనేక జన్మలపాటు ఉండగా ఉండగా ఏదో ఒక పుణ్యం కలిసి వచ్చి వాడిలో వివేకం తలెత్తుతుంది దానివల్ల వాడిలో వైరాగ్యం పుటమరిస్తుంది దానివల్ల తృష్ణ క్షీణిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం మీద శ్రద్ధ పెరుగుతుంది మోక్షాన్ని గురించిన విచారణ మొదలవుతుంది ఇదే మొదటి భూమిక దీని పేరు శుభేచ్ఛ శుభం అంటే మోక్షం దాని మీద ఇచ్చ ఇక్కడ మొదలవుతుంది కనుక దాని పేరు శుభేచ్ఛ రెండు క్రమంగా వాడు శ్రవణ మరణాది విచారణ కోసం గురువులను ఆశ్రయించడం మొదలు పెడతాడు స్వయంగా తన మనసులో తనే మథన కూడా ప్రారంభిస్తాడు వాడిలో అరిషడ్ వర్గాలు అడుగంటి అసలు విషయం అర్థం అవడం ప్రారంభం అవుతుంది ఇది రెండవ భూమిక దీని పేరు విచారణ ఈ దశలో మనస్సులోనూ వెలుపల విచారణ ప్రధానంగా ఉంటుంది కనుక ఈ భూమిక పేరు విచారణ మూడు ఆ తరువాత శాస్త్రాల నిర్ణయ విషయంలో సందేహాలు తగ్గిపోతాయి క్రమంగా అతడు తాపసాశ్రమాలలో నివసించడానికి ఉత్సాహం చూపిస్తాడు వైరాగ్యం పెరుగుతుంది వేదాంతాభ్యాసం పెరిగి యథార్థమైన వస్తువు దృష్టి పెరుగుతుంది ఇదంతా ప్రాపంచిక విషయాల మీద సంశక్తి తగ్గిపోవడం వల్ల వచ్చిన ఫలితం అందుకే ఈ భూమిక పేరు అసంశక్తి ఈ భూమికకు మూలకారణమైన అసంగం రెండు రకాలు మొదటిది సాధారణ అసంగం నేను కర్తనూ కాదు హోక్తను కాదు అనే ఈ రకమైన రూపంలో ఉంటుంది ఇది సజ్జన సాంగత్యం వల్ల శ్రవణ మననాథుల వల్ల పెరుగుతూ ఉంటుంది ఈ సాధారణ అసంగం ముదరగా ముదరగా నేను కర్తను కాదు ఈశ్వరుడే కర్త అనే భావాలు కూడా మరుగున పడిపోయి కేవలం అకర్తృత్వంతో మౌనంగా ఉండిపోతాడు ఇక్కడ నిధిధ్యాసనం ప్రారంభం అవుతుంది అది నిర్వికల్ప సమాధిలోకి దారితీస్తుంది ఇది శ్రేష్టమైన అసంగం ఇది మూడో భూమిక ఇది అసలైన అసంశక్తి రామ ఈ మూడు భూమికలలోనూ మొదటి భూమికి అయిన శుభేచ్ఛ ఎలా మొలకొత్తుందో చెప్పడం కష్టం అనేక జన్మాల పుణ్యాలు కలిసి వచ్చి ఇది మొలకెత్తుతుంది ఒకప్పుడు అది వైరాగ్యం ద్వారా మొలకెత్తుతుంది ఒక్కోసారి శాంతి ద్వారా మొలకెత్తుతుంది ఒక్కోసారి భక్తి ద్వారా మొలకెత్తుతుంది ఇలా అనేక రకాలుగా మొలకెత్తవచ్చు సాధకుడు తనకు శుభే ఏ మార్గంలో మొలకెత్తుతోందో గమనించుకొని ఆ అంశాన్ని అభివృద్ధి పరచుకోవాలి ఆ అంశం పెరిగిన కొద్దీ ప్రథమ భూమిక తనే అందుకుంటుంది ప్రథమ భూమిక గట్టిపడ్డ కొద్దీ పైభూమికలు తమే అందుకుంటాయి వశిష్ఠుడన్నీ మాటలు వి శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఒకడు సద్వంశంలో పుట్టలేదు సజ్జన సాంగత్యం లేదు ఆధ్యాత్మిక ప్రసంగాల మీద ఆసక్తి లేదు అలాంటివాడికి మోక్షోపాయం ఏదైనా ఉందే అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ అలాంటివాడికి సంసారమే ఖాయం జన్మ పరంపరాచక్ర పరిభ్రమణంలో ఎప్పుడో అప్పుడు పుణ్యం కలిసివచ్చి మొదటి భూమిక వాడికి అందాలి అంతకంటే మరో ఉపాయం లేదు అంటే శరీరాముడు అన్నాడు సరే ఒకడికి భూమికలు అందే వాడు ప్రార్థన మొదలుపెట్టాడు వాడికి ఒకటో భూమికలోనో రెండో భూమికలోనో మూడో భూమికలోనో నాలుగో భూమికలోనో ఉండగా మరణం సంభవించింది అనుకుంటే అప్పుడు వాడి గతి ఏమిటి పై జన్మలలో మళ్లీ మొదటి నుంచి కొట్టుకోవలసిందేనా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అలా కాదు యోగ భూమిక పెరిగిన కొద్దీ పాపం నశిస్తూ వస్తుంది అందుచేత యోగ భూమికలు నెక్కినవాడు మధ్యలో మరణిస్తే ఆ యోగభూమిక యొక్క అంశను బట్టి పుణ్యలోకాలలో జన్మ లభిస్తుంది అక్కడ కొంతకాలం భోగాలు అనుభవించినాక ఆ యోగి పరిశుద్ధుడైన శ్రీమంతుల ఇళ్లల్లో కాని లేదా గుణవంతులైన సజ్జనుల గృహాలలో కాని మానవ జన్మ ఎత్తుతాడు అక్కడ జన్మ వాసన బలంచేత పూర్వం తాను ఏ రకమైన యోగాభ్యాసం చేశాడో దానినే కొనసాగిస్తాడు రామ ఇప్పటి చెప్పిన మూడు భూమికలలోనూ ప్రపంచం భేదబుద్ధితో కనిపిస్తూ కనుక ఈ మూడింటినీ కలిపి జాగ్రత్ భూమిక అంటారు ఈ భూమికలను అందుకున్న వారికి లోకంలో కొంత గౌరవం పెరుగుతుంది వారి గౌరవాన్ని చూసి ఇతరులకు కూడా ఈ మార్గం మీద ఆసక్తి పెరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది వశిష్ట మహర్షి ఉత్పత్తి ప్రకరణలో చెప్పిన పట్టికలలో మూడవ భూమికి పేరు తను మానస ఐదవ భూమిక పేరు అసంశక్తి అన్నాడు ఇక్కడ ఎందుకో మూడవ భూమికనే శక్తి అని పిలుస్తున్నాడు రాబోయే నాలుగు ఐదు భూమికలకు పేర్లే పెట్టలేదు ఆరవదానికి పాత పేరు పదార్థ భావన ఇప్పుడు పెట్టబోయే పేరు తుర్య ఆరవదానికి పాత పేరు పదార్థ భావన ఇప్పుడు పెట్టబోయే పేరు తుర్య ఏడవ భూమికకు పాత పేరు తుర్యగా ఇప్పుడు పెట్టబోయే పేరు, పేరు విదేహముక్త ఇలా మూడు సార్లు పేర్లు మార్చడాన్ని బట్టి ఈ పేర్ల మీద ఆయనకు ఆస్థ లేదని కేవలం విషయమే ముఖ్యమని మనకు అర్థం అవుతుంది ఇక్కడ భూమికలను జాగ్రత్ స్వప్న సుషుప్తులుగా విభాగం చేయడం కూడా గమనించత విషయమే ఇక వశిష్ట మహర్షి నాలుగు భూమిక గురించి చెప్పబోతున్నాడు జయ గురుదత్త